అలి స్తూతం ప్రభా పరిశుద్ధరా ఏసయ్య కృప మయడం మీకు వందనాలు ప్రభా ఈసే క్రీస్తు నామం రాజా మా యొక్క ఈ యొక్క తరుణం ఇచ్చిన ప్రభా ఈ సమయం ఇచ్చిన ప్రభా దేవమ్ మీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా దాని ప్రకారంగా నడుచుకునే ఈ యొక్క తరుణం దాని మీరు మాకు ఇచ్చిన మీకు వందనాలు ప్రభావ మా నిరీక్షణ మీరు ప్రభా ఏసయ్య మా రక్షణ మీరు ప్రభా ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మీరు ఆకడతి త్వరలో ఉంది ప్రభా అనేకులను సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా మా మార్గము మా సత్యము మా జీవము మీరే ప్రభా అల్ఫయయు మేఘము మీరే ప్రభా ఆదియో అంతము మీరే ప్రోభా ఏసీకు వందనాలు ప్రభా మీరు అక్కడ అనంతరం వరకే ప్రభావ మీ కొరకే రోషం కలిగిదేవా మీ ఆజ్ఞలను కట్టడలను మీ నిబంధనను పాటిస్తుదేవా అనేకులని దానిలోకి నడిపిస్తూ మీ కొరకే ప్రభా రోషం కలిగి జీవించే బిడ్డలాగిన ప్రతి ఒక్కరిని తయారు చేయండి పాటల ద్వారా మా ఇంపొందండి వాకించేత మీరు మాతో మాట్లాడండి ప్రభు హూయ ప్రాధాన్య ప్రభువాన్ని ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం గెసేమనీ అను తోటలో విలపించు ప్రార్థించు ధ్వని యమనే అను తోటలో విలపించు చు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మారుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మారుదయములు కలుగూచున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగూచున్నది దూకం ప్రభువాన్ని ప్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైన గొట్టినను అనేక నిందలు మోసినను తెలువ పైనలుగా కొట్టినను అనేక నిందలు మోసినను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువా నిష్ ప్రేమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వలెమాచుటకై నీ జీవమును నీ మమ్మును మా చూ డా జీవ మనో నీ జివే నీలా మటుకు గించు కొని సమర్పించి దివెని కారూలాలో మమ్మునుడిపించు మేలా మటుకు తించు కొని సమర్పించి వినికరములలో మమ్మూను నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాణి శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులు హృదయం అల్లెలు మన మధ్యలో మనోజ్ గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు పాఠ పడతారు అప్పుడే సహితు శ్రమల నియో ఏసుకై సంతోషముతో సిచిన వారమైతే ఏలు ఆయనతో సిచిన వారమైతే ఏలు ఆయనతో సహిచిన ఏలుమో ఆయనతో సహింతుము శ్రమలన్యో ఏసుకై సంతోషముతో ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా మన తోడుగా ఏసుకోణ మనతోడుగా మన తోడుగా సహించి ఓదార్చి ప్రేమ చూపును సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో రకై ఆకలి తప్పి కలగీ మనమెల్లా వేచిండా నీతి కొరకై ఆకలి తప్పి మన మనమెల్లా వేచిండా నీతి సూర్యుడు మన మనతో నీతి సూర్యుడు మన మనతో ీతిని నెరవేర్చి కృపా చో పున సహితుో శ్రమల నియో ఏ సంతోషముతో సువార్త కొరకై చరనుడినా దైవల సహి చగా సువార్థ కొరకై చరనుడినా కొరాల దెబ్బల సహించగా దివారాత్రము గాయు ప్రభు నేత్రము దివారాత్రము గాయ ప్రభునేత్రము సహించి ప్రేమ చూపి మనల నడుపును సహింతుము శ్రమలన్యో ై సంతోషపుతో లోకమందు పలుశ్రమలు లోకస్తుల ద్వేషము కలుగా లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము కలుగా లోకాధికారి లోకమును లోకాధికారి లోకమును జయించి మన ప్రభువే మనలకాయును సహితును శ్రమల నియో ఏ సంతోషముతో సహితును శ్రమల నియో ఏసుకై క్రీస్తుతో రాజ్యము చేయోగనత ముందు ఈ శ్రమలు తగిన వికావో క్రీస్తుతో ముందు ఈ శ్రమలు తగిన వికావో క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము చు పుసన మే సహితు్రమలో ఏసుకై సంతోషము సహితు శ్రమలన్యో ఏ సంతోషముతో సహి వారమైతే ఏలు ఆయనతో సహిచిన వారమైతే ఏలుదుమో ఆయనతో సహితుమో శ్రమలన్యో ఏసుకై సంతోషముతో సహితుమో శ్రమలన్యూ వాక్యం చూసుకుందాం బ్రదర్ దాని కదా మూడో దాం సూతం మీ సూత్రభా వాక్యం లేచుని వాక్యం లేని సత్యాన్ని మీరు చూపించండి ఇంకా నూతన నడిపించండి పరిశుదాత్మ మీద వచ్చిన నూతన ప్రభా సరస్వతం నడిపిస్తున్న వాగ్దం చేసిన నా ప్రభా నీకు వేసవప్రభ వాక్యం ధ్యానం చేస్తుంటే మీరే మాకు సహాయకరణ ఉండి మహా ఆత్మలే తెలివండి అలాగే నా దివాణి భయం కాలుంటారుభ అలా అంచాలి ఎదుగాల అంచీవించాలి ప్రభా మీ పరిశుభా సహాయం చేయండి ఆటగా తొలగించండి అలాగే వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఆత్మ ద్వారా సహాయం చేసి మీరే నడిపించే మనీ స్వామి దాన్ని ఏం కదా నా వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది రవి దాని కింద మూడో దేమ మూడో దేమా మూడో చదవాలి బెదర్ కొంచెం రాజగు నిబ్రేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాను అలా లియ రాజంకర్ నిబ్రజ ఏం చేసినట్ట తన బంగారం ప్రతిమను పిలిచి ఆ దురాయ మైదానంలో పెట్టిను అలా అంటే ఇది దేవుని ఒక బిడ్డలకు ఒక శోధన అలా దేవునొక బిడ్డలకు శోధన అంటే ఇక్కడ చూస్తే నాలుగు చూస్తారు కదా ముగ్గురు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఒక శోధన శోధన మీద విజయం పొందాలంటే విశ్వాసమే ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది ఇంట వలన అలా విశ్వాసం ఎట్టింది విశ్వాస మనం నుంచి చూస్తాం మనం అలాది ఆ ఏం చేస్తుంది ఆ దేవుని బిడ్డల దగ్గర చేసి విశ్వాసం చేసి ఏం చేసింది తన కుటుంబం రక్షణ పొందుకుంది శరీరంగా రాహాబ్ రాబ్ అని మనం చూస్తాం వేస మీ దేవుని హోవా అమౌల్యకు ఎట్లా నుంచి మేము ఇంటివి ఇంట వల్ల మీకు వచ్చింది విశ్వాసం కదా ఆ విశ్వాసం ద్వారా వరకు వాళ్ళకి శరీరంగా రక్షణ వచ్చింది ఆ తీర్పు నుంచి వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళ కుటుంబంలో కాపాడబడి అంటే ఇక్కడ చూస్తే ఒక శోధన వస్తుందంట మనం ఇక్కడ చూస్తే ఈ కాలంలో చూస్తే మనం ఎట్లా ఈ వాక్యం మనం గమనిస్తే నేను ధ్యానం చేస్తుంటే చదువురా అది అరవది మూల ఎత్తును అరు ఆరుమూరల వెడల్పునై ఉండెను ఇక్కడ మనం చూస్తామా రాజుకు నిపుజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయులకును విధాయకులను న్యాయాధిపతులకును సంస్థానములో అధి ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబిక ద్రేజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించటకును దూతలను పంపించగా అలా ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తాం మనము ఇక్కడ గుంపులు చదువు కదా నాలుగు మూడు చదువు అధిపతులు అధిపతులు సేనాధిపతులను సేనాధిపతులు సంస్థానాధిపతులను సంస్థానాధిపతులు ఆ కాలంలో మంత్రులను మంత్రులను ఖజానాదారులను ఖజానాదారు అంటే ఖజానా మీద ఉండే దారికులు వాళ్ళవి ధర్మశాస్త్ర విధాయకులను ధర్మశాస్త్రులు అంటే యూతులు కదా బ్రమశాస్త్రయాధిపతులను న్యాయధిపతులు సంస్థానములో అధిక ఆధిక్యము వహించిన వారందరినీ అందరినీ పోగు చేయమంటు అంతను కదా పోగు చేయమంటుడా రాజగు నెబిక ద్రేజరు ప్రతిమ యొక్క ప్రతిష్టకు ప్రతిష్టతకు రప్పించటకు దూతలను పంపించగా అన్నది తన పనివారు దూతలు అంటే తను పంపించగా ఆ బొమ్మకు ఏం చేస్తున్నాడు ప్రతిష్ట చేస్తున్నారు కొలత చేసి అంటే పతి చేస్తుంటే దాన్ని పూజించడం దాన్ని పూజిస్తాను సిద్ధపాటు చేస్తుపతులను ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములు ఆధిక్యం వారందరూ రాజు నెబిక ద్రేజలు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు వచ్చి చేయకపోయింది మరణం ఆ రాజు చెప్పిన అది ఆయన మాట ప్రకారందరూ వచ్చిందంటే ఆ బొమ్మకు ప్రతిష్టపోతుంటారు బొమ్మని పూజించబోతుంటారు కనుక అంకె రాజుగు నెబ ద్రేజరు ప్రతిమ ఎదుట నిలుచుండేరి అందరు నిలిచి ఉండేది ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రం అందరు నిలిచి ఉండేది అందరు నిలిచి ఉండట రాజు ఆగ్య తునికెనిచదు తునికెలిస్త ప్రాణహాని ఆ కాలంలో బిబ్రవరి వెళ్తున్నారు కనుక ఆయన కనుక ఆయనకు ఆయనకు లోబడుతున్నట్టడే ఈ గుంపులంతా లోపడుతున్నట్ట చదువు ప్రే ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులార దేశస్తులారా ఆయా భాషలో మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞాపించుతున్నాను ఏమనగా బాకా పిల్లంగోవి పెద్ద వీణి సుంపూనియా వీణ విపంచిక సకల విధములకు మీకు వినబడినప్పుడు రాజుకు నెమిక నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడియా ఆ వాదురు వచ్చినాక ఏం చేయాల వెంటనే ఏం చేయాలా ఆ బంగారం భూమి మీద దాన్ని నమస్కారం ఇచ్చిందని ఆ దూత చాటిస్తున్నాడు అల్లది చూస్తా ఇక్కడ చూద్దాం మనమ్మా సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడుచున్న అగ్నిగుండముల తక్షణమే వేయబడును అలాది సాగుపడి ఎవరు నమస్కారం ఇచ్చారు మంత్రి గుడ్డిన వేయబడును మనం చూస్తాం మత్యశ్వ వార్తలు చూస్తాం అలాగే శరణ్ణి ఆత్మని చంపేవారికి భయపడకండి అలాడియా శరణ్ణి ఆత్మని నరకమేసేవారు భయపడని ఉంది అక్కడ ఆ లలియా చెప్ట ఇక్కడ చూస్తే ఆ ఏం చేస్తుంది ఒక ఆజ్ఞంట అక్కడ లోకమంతా ఆజ్ఞ ఎలింది ఆ ప్రతిమకు నమస్కరించాలా పూజించాలా రాజు ఆగ్ఞ అక్కడ ఆగ్ఞ గుంటే ఆగ్గి మండిలో ఏ పడతారు ఆజ్ఞాత్వం కలిస్తే ఆ లలియా నా ఆజ్ఞాత్వం క్రిస్తే మీ అగ్గి గుండెలో ఏ పడతారని అక్కడ ఒక ఆ సకల జనులకు బాక పిల్లం గ్రోవి పెద్ద వీణ పెద్దవీ సుంపూనియ విపంచిక సకల విధములకు వాయిద్యములు ధ్వనులు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను ఆ దేశం ఆ దేశస్తులను ఆయా భాషలో మాట్లాడు వారు అందరూ సాగిల రాజగు రాజు నెిక నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరియా అంది రాజు ఒక మాటకు అందరి మీ ఈ కాలంలో చూస్తే ఈ లోకమైన బబ్ల బలం అంటే ఒక సంఘం కదా ఈ లోకమే బబ్లం ఆ గలిపిలి ఎక్కడి నుంచే గైడెన్స్ దానికి అర్థం జీవితం ఏదో జీవించాలా అయితే ఇక్కడ చూసేది అందరు ధర్మశాస్త్రం యూదు అందరూ ఏం చేసినట్ట దానికి నమస్కారం వంగిపోయినట్టు భయపడిపోయినట్టు అంటారు అలాది అక్కడ మొక్కకుంటే ఏమవుతుంది మా ప్రాణ హాని పోతుంది అలాది అంటే వాళ్ళు మొక్కిపోయినాక అప్పుడు చూద్దాం మనం ఆ సమయంలో ఆ సమయం అందుకు కల్దీలలో కొందరు మనుషులు ముఖ్యులు వచ్చిపై కొండెములు చెప్పి అలా యూదులపై కొందరు కొండెముకి రాజులకు ఆ సమయం ఆ సమయం అందు కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజగు నెబిక ద్రేజరు నద్ద ఇలాగో మనవి చేసిరి రాజులు చిరకాలం జీవించునుగాక మన రాజు చెప్పాలా జీవించాలా ఆ కాలంలో రాజులు చిరకాలం అంటే నువ్వు ఎల్లకాలం జీవించు రాజు అని ఒక ఆశీర్వాదం పలకాలా రాజా తాము ఒక కట్టడ నియమించి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను విపంఛికను సుంపూనియను సకల విధములకు వాద్యం వాద్య ధ్వనులను విను పతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయడం సాగిలపడి నమస్కరింపిన వాడెవడో వారు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును అగ్నిగుండంలో కదా కొండలు చెప్పి ఈ రాజకు వచ్చి రాజా తాము శద్రకు మెషకు అభిదినగు అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములను విచారించటకు నియమించి తిరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టలేదు తమరి దేవతను పూజిం పూజించట తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట ఏ లేదు అని అహింసించు ఇంకా బంగారుంచి ప్రతి నమస్కరించలేదు రాజా అని చెప్పినట అప్పుడు రాజా అందుకు నిబ్రేజరు అత్యాగ్రహమును రౌంద్రమును గలవాడై శద్రకును మెషకును అభిదనుగును పట్టుకొని రండని ఆజ్ఞయగా అక్కడ వాళ్ళ కొండలు చెప్పినాక ఏం చేశాడంట వీళ్ళు ఉన్నారు వాస్టం అనగాని మా పోస్ట్ పోయినా కానీ మా ప్రాణం పోయినా కానీ ఆయన కానీ ఆ జీవం గల దేవుడిని మొక్తాం అలా జీవం గల దేవుణ్ణి మొక్తం ఆది కాంగం చెప్పిన భూమి ఆకాశం ఆకాశం కానీ ఏ రూపం చేసుకోవద్దు ఏ రూపం వీళ్ళు మొక్కొద్దు అలా అయితే ఇక్కడ చూస్తే వీళ్ళకి తెలుసు దేవుడు ఆత్మస్వరూప కనుక ఆయన జీవం దేవుడు కనుక మేము మొక్కం మేమే కానీ మా ప్రాణం పోయినా కానీ కానీ మా క్షరం పోయినా కానీ ఇర్ మొక్కమని చెప్తుందంట ఇక్కడ ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి అంతటా నెబ ద్రేజర్ నేను షద్రకు మెసేకు శద్రకు మెసేకు అభిదనుగు మీరు నా దేవతను పూజించట లేదని నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింప లేదనియు నాకు వినబడినది అది నిజమా అది నిజమాజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాయిద్యములను వాయిద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండంలో మీరు పడవేయబడదురు అలా అప్పుడు రాజు చెప్తున్నాడు ఏమంటుడు నిజమా అని చెప్తున్నాడు మళ్ళా మీరు చెప్తున్నాడు నమస్కారం ఇచ్చాలా అయితే బలవంత జబరస్తి ఎందుకు రాజు కదా ఏమంటుడు అప్పుడు శత మనిషిమంటాడు ఇక్కడ అయితే తక్షణమే అగ్నిగుండంలో వేయబడదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు శద్రకును మెషకును అభిదన్గోయు రాజ్యుతో ఇలాగు చెప్పిరి నెమిక్రేజరు ఇన్ని నెలల నీకు పత్యుత్తరం చింత మాకు లేదు లేదు ఇది ఆత్మీ సిద్ధిది హీయా చూస్తే బలవంతుడు కావాలా ఆత్మీయుడు బలవంతుడు కావాలా అలలియా అయితే ఇంటి నుంచి ప్రతిమార్తకు మాకు చింత లేదు అంటే చింత వే లేదు ఏం భయం లేదు అంటారు వాళ్ళు రాజుకు అలలియా మళ్ళా మొక్కితే మీకు పంచిది లేకుంటే ఈ అగ్గిగుండం లేస్తారు ఇప్పుడు చూస్తే క్రైస్తర సంఘటన ఏం చేసింది ఈ లోకం అని ఆచారాలు నిమ్మకరం చేస్తే ఆవద బోధకు ఇక్కడ నిలబడి ఉన్నాడు అలలియా అనేకలు ఉన్నారు అక్కడ యోజులు అందరూ చేస్తున్నారు మొక్కిపోయి మొక్కేసిండ్రు దాన్ని కానీ ఈ ముగ్గురు ఏమంటారు మేము దేవుని మొక్కుతాం దాని తప్ప ఎవరిని మొక్కం ఆ తీర్మానం చేసుకోండి కానీ ఈ ఈ కాలంలో చూస్తే అందరు ఏం చూస్తుండ్రు రకరకాల ఆచారాలు చూస్తాం మనం దానికి ఒంగిపోయి దాన్ని బాణిస్తారు కానీ దేవుని సృష్టిస్తామంటారు కనుక రకరకాల పతి సంఘంలో చూస్తే వాళ్ళ పతి ఆచారాలు పతి ఆచారాలు దేవునికి విగ్రహం అది విచిత్రంగా ఉంది ఉల్టా అది అలా ఈ కాలంలో జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తుండ్రు దేవుని మొప్తున్నాను మేము దేవుని పూజ దేవుని సేవ చేస్తున్నాను కానీ వాళ్ళు చేసేది ఏంది ఇక్కడ చూస్తే వేరొక చేస్తున్న వాళ్ళు ప్రేమ చేస్తున్నారు కనుక వాళ్ళు తెలియదు కనుక ఇక్కడ చూస్తే సత్తా మీరు తెలుసుకుంటారు ముగ్గురు రాజా మాకు ఉత్తరం నుంచేది ఏమీ లేదు నీతో మాకు ఏం చింత లేదు అని చెప్తుండ్రు ఇక్కడ మేము సేవించ దేవుడు మండు చిన్న ఈ అగ్ని నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు అలా మేము సేవించే దేవుడు అంటే మేము పూజించే దేవుడిని సేవించే దేవుని ఎండించే దేవుడిని ఈ అగ్ని నుంచి రక్షించడానికి సముద్రుడు అని చెప్తున్నాడు ఈ నిమిక నిర్పించేవారు ఏ దేవుడు లేడు అంటే ఒక హం ఒక సైతన్ పతిగా నిలబడి ఉన్నాడు చూస్తే ఇప్పుడు ఈయనకు ఒక యోధన చూస్తే యూదురు ఏం చేస్తుండ్రు తన ఆ ప్రాణంకు భయపడి ఆ ప్రతిమకు మొక్కుండ్రు నానా బాష్యులు దాంట్లో యూదురున్నారు ధర్మశాస్త్ర వీధులు అలాగే ఇక్కడ చూస్తే క్రైస్తలు ఏం చేస్తున్నారు నానా ఆచార్యకు ఏం చేస్తుండ్రు ఆ చెప్పిన ఆ దోదకు వాళ్ళు ఒంగిపోయిన కానీ వాళ్ళు చెడు కనుక తెలిసి మీ కొంతం చేస్తుంటారు మా సంఘంకు కావాల మా పాస్త వాళ్ళు ఉంగిపోతు భయపడే వాళ్ళు కారు కనుక మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమని నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకును ఇప్పుడు పూజ పూజించా మేము ఈ రోజు తెలుసుకోము రాజా అని చెప్తున్న అందుకు నెబ్రేజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మెషకు అభిదినబోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమయను కనుక ఉండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగ చేయమని ఆజ్ఞయించను ఇక్కడ చూస్తే చదవాలి మరియు తన సైన్యములో నుండు బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకును మెషకును అభిదునుగును బంధించి వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞయగా వారు తన బలిష్లు బలిష్లు అంటే ఎట్లా మనం చేస్తాం కదా చాలా బలిస్తులు కదా బలిష్లకు వాళ్ళు పెంచుతారు రాజా వాళ్ళు పెంచుతారు అలా అది ఆ బలిష్ అక్కడ పెట్టిన అక్కడ పెట్టినంత వాళ్ళు సజ్జమగా కట్టేసి ఆ అగ్గిగుండంలో ఏమనగా వారు వారి అంగిలను నిలువుట అంగిలను పైన వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గలి మండుచున్న ఆ అగ్నిగుండములో పడవేసిరి అలా వేడి అగ్నిగుండంలో పడవేసిరి అలాది చూడండి అలా ఒకేంత పోయి రాజ మాట ఏడంతలు అంటే ఎనిమిదంతలు అగ్నిగుండంలో ఇళ్ళకి అక్కడ చూద్దాం రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునందుకు శద్రకు మెషకు అభిదనుగు విసిరి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి మనుషులు అగ్ని జ్వాలతో ఎనిమిదంతలు వాళ్ళ కాలి దాని పొగ చూసి ఆ బలిసి పడిపోయి చసిపోయింది వాళ్ళు అక్కడ చూసాం మనం శద్రకు మెషకు అతిథిమైన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలిగి మండుచున్న ఆ అగ్నిగుండంలో పడగా రాజుకు నెక ద్రేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను వందించి అగ్నిలో వేసి తిమి కదా అని తనగా వాళ్ళ సైనికులు అక్కడ మా మంత్రులు వాళ్ళ పన్ను వాళ్ళకి వాళ్ళ పని అడుగుతున్నా అనగా వారు రాజా సత్యమే అని రాజుతో పత్యుత్తరం ఇచ్చాను అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకంలో ఆత్మీయులు సంచరించి చూ సంచుట చూచుతున్నాను లేకుండా సంచరించి నేను చూస్తున్నాను అంటే ఈ రాజా ఆత్మీని పిప్పబడది ఈ రాజా ఉన్నా కదా నెంకరేజ్ ఆత్మ ఆత్మ నేత్రిప్పబడది అప్పుడు అక్కడ చూస్తుండ సత్యాన్ని చూస్తుండ్రు సత్యాన్ని నాలుగు దూత దూత ఉన్నాడు ఆ సత్యాన్ని నాలుగు వ్యక్తి చూస్తుండే మూడు వేసిండ్రు మనం మనం బంధకం వేసి కట్టిన కదా బంధకం లేదు నాలుగు వ్యక్తిని కనబడుతున్నాం కదా అని అక్కడ ఆశ్చర్యపోతున్నాడు ఎంకరేజ్ ఈయన ఆత్మీయు దేవుడు ఇప్పినాక చూడండి అలాది దేవునికి ఎప్పుడు విరోధంగా పోతే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఎవరికైనా ప్రేమ గల దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు అలాది చెప్పంటే బిలాబా మంత్రగాడు కానీ ఏం చేస్తున్నాడు తన ఇజ్రాయల్ పేరు క్షమించాలని పోతే ఏం చేసినాడు ఫస్ట్ గార్జిద్ద బుద్ధి చెప్పినాడు దాని తర్వాత తన ఆత్మీయ అప్పుడు సత్యం చూస్తున్నాడు అక్కడ జూసి ఒక జూత కఠిన చూస్తున్నాడు అయితే ఈ నగ్వి అప్పుడు చూసి అప్పుడు ఆశ్చర్యపడి అప్పుడు నెమిక రేజర్ చెప్తున్నాడు అంతటా వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి క్షద్రకు మెషకు అభిదన్ పోయని వారిలారా దేవుని శివుకులారా శివుకులారా బయటికి వచ్చి నా ఎద్దకు రండి అని పిలువగా శద్రకు మెషకు అభిదినుగు ఆ అగ్నిల నుండి బయటికి వచ్చిరి వాళ్ళు ముగ్గురుకు మన బయటికి తీసుకొచ్చి నువ్వు ముగ్గురే కనిపిస్తున్న అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని ఏ హాని చేయకున్నటయో వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయో వారి వస్త్రములు చెడిపోకున్నటయో అగ్ని వాసన వారి దేహములకు తగలకున్నటయో చూచిరి వాళ్ళందరూ పరీక్షించినట్టే వాసన అనేది ఏం లేదు అంత పరీక్షించినట్టీ లగ్గిండా ఉండిపోయినా కదా ఏ వాసన లేకుంటే ఏమి చూచి ఆశ్చర్యపడిపోయి రేజారు ఆయన నెబదిరేజరు చద్రకు మేసేకు అభినవైన వారి వీరి దేవుడు పూజ ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను అలాయ తన ఆశ్రయించి దాసులను రక్షించను అలా గొప్పజనం కనుక ఆ శ్రమల్లో పోయింటు కానీ శ్రమంలో ఉన్నప్పుడు విశ్వాసం కాపాడు ఇచ్చి విశ్వాసం ఇప్పుడు మనకు కావాలా అలా అది ఏ శల్లో వచ్చినా ఏకని భయపడకుండా కద్దకుంటే శివనుకున్న వాళ్ళు ఉండాల ఎప్పుడు ఈ వాక్యంలో ఎదుగుతున్న మనం విశ్వాసం మనం కాపాడుతాం చూస్తే అలా మన ఆ విశ్వాసం కాపాడుకొని ఎప్పుడు ఏమంటారు నిమ్మకరా ఈ పూజారుడు ఇప్పుడు ఒక శాస్త్రాన్ని నేను చేస్తాను దేవుడు శాస్త్రాన్ని చట్ట ఏం చేస్తాడు తారుమారు చేస్తే దేవుడు ఈల పక్షం ఏం చేస్తున్నాడు తారుమారు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమంటాడు ఏ దేవుని సేవింపకయుందుమని అక్కడ పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరిచి కాగా ఇప్పుడు కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను ఏదనగా ఈ విధ్వముగా రక్షించటకు సమర్థుడకు సముద్రుడు దేవుడు రాక మరి ఏ దేవుడును లేడు లేడు అలా ఎప్పుడు దగ్గర ఉంటే ఎప్పుడు దగ్గర గర్వించినడు అలా ఎప్పుడు దాకా గర్వించు సాగిపోయిన శరం ధైర్యం అవ్వచ్చి అగ్ని గుండం తాగిలకలు ఇక్కడ చూస్తే ఇప్పుడు చూస్తే మనం ఏం గమనించాలంటే ఇప్పుడు లోకం అంతా ఏం చేస్తుంది తన ఆచార విధిలో క్రైస్తర సంఘం పడిపోయింది ఆచార వీధిలో దేవుని దేవుడు చెప్పిన పూర్ణ వేగం తన దేవుని యోహాన్ని ప్రేమించను ఆ ప్రేమించే ఆ మానేసింది క్రైస్తర సంఘం ఇప్పుడు చూస్తే అన్ని విచారాలకు పడిపోయింది అలా కానీ వాళ్ళు చెప్తున్నారు మేము దేవునే పూజిస్తున్నాం కదా ఇప్పుడు చూస్తే ఆ కొందరు చిన్న గుంపు ఏం దేవుని కోసం ఒక నిలబడి ఉంది అప్పుడు రాజా అంటుడు ఒక శాస్త్రాన్ని నేను మార్చాను ఇంకా కాగా జనములో గాని రాష్ట్రంలోనే కానీ ఏ భాష మాట్లాడే వారిలో గాని శద్రకు మెస్సేకు అద్దునుగు అని వారి దేవుని ఎవడో దూషించును దూషించడో వాళ్ళ ఇల్లు వాడు తుత్తునీయులుగా చేయబడును వా ఇల్లు ఎప్పుడు నువ్వు పెంట కుప్ప వల్లే ఉండునా నేను పెంట ఇప్పుడు నేను శాస్త్రం శ్రమలో పోతుండే దేవులు కారణం చేసి చూస్తే ఎఫ్గనర్ ఏం చేస్తున్నా హెచ్చింప చేస్తారట ఇంకా ఏం చేస్తున్నట దేవుని ఒక కార్యం చేసి ఆయన ఇంకా పై పోస్ట్ చేస్తారట ఇక రోమాద్రం చూడుబరే రోమాద్రం ఎనిమిది థర్టీ ఫైవ్ మనం క్రీస్తు ప్రేమ నుండి ఎడబాకు వాడు ఎవడు అలా పావులు దేవుని యొక్క ఋషి అరే సిల్వా ఋషి అనే ప్రేమ ఋషి చూపి ఆత్మీయ సేవలో పోయి అంతగా బలపడి ఆత్మీయ చెప్పి ఇప్పుడు ఇక్కడ రోమ సంఘము చెప్తుండూ ఈ క్రీస్తుని ప్రేమను ఆ సిల్వను చూపిన ఆ కలవర శివుల ప్రేమతో ఏడబాపు వారు ఎవరు ఆ సిల్వలో ప్రేమ చూపించినాడు ఆ ప్రేమ ధర ఏం చేసిడు మన్నం ఓడిపోయింది అలా ఆ ప్రేమ ధర ఏడబాపు వారు చూడండి శ్రమ అంటే కష్టాలు బాధలు అలా ఈ ఆత్మ సిద్ధిలో మనం ఉన్నమా ఈ ఆత్మీ సిద్ధి కొన్ని శ్రమ అయితే మనం అలా నేను కదిపోయిన ఒకసారి కానీ దేవుడు కృప వలన ఇంకా ఆత్మీయ చేస్తున్నాడు ఈ వాక్యం ధర కనుక పతి ఒక వాక్యం ధర అలా అన్న ఒక రికార్డింగ్ వాక్యం ఇంటేనే ఉంటా ఆ వాక్యం ధర ఈ విశ్వాసం ఇంకా బలమవుతుంది అలా ఎందుకు మన మన ధర దేవుని ఒక ప్లానింగ్ ఉంది ఒక తనకు ఉంది అది నువ్వు గమనించాలా గుర్తుపట్టారా వీరం లేదో గుర్తుపట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు రక్షిస్తాడు ఇక్కడ పౌరు భక్తులు అదే చెప్తుండ్రు రోమాసంగం చెప్తు క్రీస్ ప్రేమ నుంచి ఎడబాబు ఉన్నారా శ్రమ అయినను కష్టం బాధ అయినను బాధ అయినను బాధ అయినను బాధ అంటే కావచ్చు రోగం కావచ్చు ఏది కావచ్చు ఏ రోగం కాదు నీ మీద వచ్చి అలా చూస్తే భయంకర రోగం ఏ వచ్చినా అలా ఆ విడదగారు దానికంత పవర్ ఉందా ఆ శ్రమకు హింస అయినను కరువైన హింస అయినను వస్త్రహీనత అయినను వస్త్రహిత అయినను ఏమి లేకుండాను ఉపద్రవమైన ఉపద్రముల పడి వాడు మనకు మార్గం చూపిస్తే దేవుడు ఉన్నాడు అలా అది ఉపాయములవాడు కామంట మనం కడ్గమైన మన ఎడబాపున కడ్గమైన ఎడబాపున సైతాలు కడ్గమైన ఎడబాపున ఇవి చూస్తే మనకు ఇక్కడ ఈ లోకంలో మనం కడగంతో పోయినా గానీ ఏం చేస్తానంట పన లోకంలో నిత్య జీవంలో ఉంటాం ఒక కడగం వచ్చింది కానీ దానికి భయపడడం వల్ల కారణం అంతగా మనం ఆత్మీగా బలవంతుడు కాని గురించి రాయబడినది ఏమనగా రాయమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము దినమెంత వదికబడిన వార మనము వదికే వదకు సిద్ధమైన గొర్రెపిల్ల గొర్రెలమని మేము ఎంచబడిన వారము అలయా మనం మీ పావులు ఇప్పుడు పౌలు లేడు కదా ఇప్పుడు మనం ఎంచుకోవాల పౌలు ద్వారా అలౌలియా మన దినమంతా ఏమైంది వదికే గురబెడక దిన దినం చచ్చిపోతున్నాను బతుకుతున్నాము సావు అయితే మేల్ బతుతా క్రీసే అలాలియా ఇది అనుకొని మనం ఆత్మతులేదు కదా అంకా అయినను మన ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అలా అధికం విజయం పొందుతున్నాము అధిక విజం మనం పొందుతున్నాం అలా ఆఫర్ అనేకులు యువన్ నుంచి విడిపి దావితీత మన ఏం చేస్తాం మనం థర్టీ ఫోర్ మన లో చూస్తాం మనం అలా నీతి ఆఫర్ అనేకులు కానీ అన్ని చూసి విడిపిస్తాడు ఆయన తప్పిస్తూనే ఉంటారు కానీ శ్రమలు తప్ప ఇక్కడ ఏమంటారు పావులు భక్తులు ఇక్కడ ఆ శ్రమలో ఋషి ఇస్తున్నాడు శ్రమలో పోయి ఎంత ఏం చేస్తున్నాడు ఆ శ్రమలో కానీ మహిమ పడుతూనే సాగిపోతున్నాడు అలా సంఘం అందరికీ బలపడుతున్నాడు తన సేవలు ఎట్లా బలపడుతున్నాం దేవుడు ఆయనకు బలపడుతున్నాం ఇతరులకు భయపడి సంగమంకి ఎట్లా తయారు చేస్తున్నారు అలానే మీరు భయపడదు మనం వచ్చినా ఇరికి వచ్చినా దేన్ని భయపడద్దు ఆ ప్రేమతో ఈవెడవాపు ఎవరు ఎవరు దానికి బలం ఉందా కానీ ఆ ప్రేమనే బలం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారు అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టి సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తు నుండి ఏవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నవ్వుతున్నాను అలా పక్కగా నమ్ముతున్నాను సృష్టిలో ఏది ఏమించింది ఈ సృష్టి అంతా శ్రమకు సాధ పాపం సాధ సృష్టి అంతా దాని నుండి కదా అలా పెట్టినా కానీ దూడిగా నమ్ముతున్నాను కదా ఏడి ప్రేమతోనే లేదు దూరం చేయలేదు దుడిగా నమ్ముతున్నాని అలా రోమా సంఘం చేస్తూ బలపడుతున్నాడు అలాది ఈ రోజు మనకు వాక్యాల ద్వారా దేవుడు అనేకలు బలపడుతున్నాడు నడిపిస్తున్నాడు ఆ దేవునికి సూత్రం కనుక అలా మనం ఇంకా విశ్వాసం ఎదగాల ఇంకా వాక్యంలో ఇంకా సరస్వతం పోవాలా దేవుడు చెప్పిన వాక్యం పట్టి మనం పోయి మన కాలం అంతా ప్రభావ సమర్పించి ఊహించాలా దేవుడి చిన్న వాక్యం తీర్చుగాక అయిన్ ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేశాం కదా స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడానికి వర్ణాలిసయ్య అబ్రహాం ఇసాక్ యాకూబ్ల గొప్ప దేవ కృపమయడానికే వర్ణాలిసయ్య ఈ దినుమంత ప్రభా మీ సాయం చేతంలో నడిపించినైనా మమ్మల్ని మీరు సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించిన మమ్మల్ని ఎంతనో ప్రేమించిన గొప్ప దేవాసు ప్రభా నీకే వన్నాలేసయ్య నీకే కృతజ్ఞతాస్తులు అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహాేశ్వరం యొక్క యుగంలో నీకే కలుగును కాక హాలుయ్య నా ప్రవణ తండ్రి ఈ యొక్క మధ్య కాల సమయంలో ప్రభావం మీ యొక్క మీరు మాకు అందరికి ఇచ్చినందుకని నీకు వన్నాలు ప్రభావ అవు ప్రభన తండ్రి శ్రమం వచ్చిన హింస వచ్చినా కరువు వచ్చిన కడ్గం ఆ కలువరిసీల్లో మీరు చూపించిన ప్రేమ నుంచి అది ఏది కూడా ప్రభావ మమ్మల్ని ఎడవాపలేదు ఎందుకంటే ప్రభావ మీ ప్రేమ అంతగా మమ్మల్ని జయించింది ప్రభా మీ ప్రేమలో ఎంతో గొప్పది ప్రభ నైనా కొలత వేయలేందుకు ప్రేమ నైనా నీకు అందాలిసయ్య మీ ప్రేమనే మమ్మల్ని ప్రభా పాపం నుంచి విడదలు కల్పించింది ప్రావ నుంచి మాకు విడదలు కల్పించింది నాయనా నీకు వందాలేసయ్య గొప్ప దేవ ఆ కలువరిసీలో మీరు చూపించిన ప్రేమను ఎప్పటికూడా మేము మర్చిపోకుండా ప్రవ్వా ప్రతి దశలోనైనా మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమను ప్రవ అనేకులకు మేము చూపించాలా ప్రభ అనేకులకు మేము ప్రకటించి ప్రభావ మీ ప్రేమలోకి ప్రవ అనేకు మేము నడిపించారు ఎందుకంటే బహుభయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రవ నైనా ఏసయ్య మీరు వాక్యందరూ మమ్మల్ని హెచ్చరించినారు ప్రావా నీకు వందాలేసయ్య మీ ప్రేమను తెలియని వాళ్ళు ఈ లోకంలో ఎంతో ఉన్నారు నాయన అనేకులు ప్రవ ఈ లోకాధీతమైన వాటితో పడిపోయిన ఆయన మీ ప్రేమను గుర్తించలేక ప్రభావ భ్రషాత్వంలో ప్రభావ అవివేకంలో అవిధేతలో పడిపోయి ప్రభాలు కొట్టిమెట్లాడుతున్నారని అయినా వాళ్ళు వాళ్ళకి తెలియని స్థితులు ఉంది ప్రభావ క్షమించమని ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రవ్వ వాళ్ళ జీవితాలను స్థిరపరచమని ప్రాదిష్టమైనా ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ప్రభావ మేము భయపడుకున్న ప్రవ్వ ఆ కలవరిశీల్లో మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని మేము అన్నిటి మేము సహించాలా అన్నిటి మేము తాళాలా భరించాలా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ అయినా ఇస్తే పని కొరకు మమ్మల్ని లోకంలో మీరు తీసుకొచ్చినారనైనా అది మేము సంపూర్ణంగా ముగించుకోవాలా అది ఫుల్ఫిల్ చేసుకోవాలా ప్రభావా ఒకనొక దినం ప్రవ మీ సంధుల మీద నిలబడాలా మా వంతులు ఉండాల ప్రవా అలాంటి ప్రయాసాలు మేము అందరం పోలాగానే సహాయపడండి ఈ లోకంలో ప్రభా ఎన్నో ప్రతిమలు ప్రభావ రకరకాలమైన విధానాలతోని మనుషులు ప్రవా విగ్రహం లాగా చేసుకొని వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ ప్రభా జీవం గల మిమ్మల్ని విడిచిపెట్టి ప్రవా ఈ లోక పరమైన విధానాలతోని అదే విగ్రహం లాగా చేస్తున్నారనైనా ఇది మహాబబులో లాగుంది ప్రభా ఈ కాలం ఈ బబులోని ఒక విగ్రహం లాగా చేసుకొని జీవిస్తున్నారు మనుషులనైనా వాటి వాళ్ళు విడదల కల్పించమని ప్రాదిష్టమైన వాళ్ళు ఏ రీతిగా ప్రభావ మీ చెంత నడిపించాలి ఆ అబ్బులో నుంచి ఎట్లా తీసుకొని రావాలా గొప్ప జన సమానికి మాకు జ్ఞానం వివేచన మాకు దయచేచిమని ప్రాధిష్టమైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకున్న మీ కృప విమైన కృప అనుగరించండి మీకు నూతనమైన పరిషదాత్మ అగ్ని అభిషేకాన్ని మాకు అందరికీ అనుగరించి నడిపించండి ప్రతి చోట మీకొర సాక్షులు నిలబెట్టుకున్నైనా విశేషమైన అద్భుత ఆశ్చర్య కలు అందరి శివజీతం నడిపించి మీకు మీకొరకు సాసులు పెట్టుకున్న అయినా ఓ ప్రవ మాత్రం మాట్లాడినందుకే నీకు వందాలి ప్రవ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా ఈ లోకంలో మేము దేనికి మేము సాగిలపడానికి వీలేదు ప్రవ్వా నైనా ఇస్తు మీకు మేము నమస్కరించాలా ఓ ప్రభు వారి మే మేము వేరుగా జీవించాలా ప్రభు ఓ దేవాతి అవిశ్వాసాలతో మేము జోడుగా ఓ ప్రవ నా తనేసి ప్రభావ విగ్రహాలతో మేము జోడిగా ఉండం ప్రవ్వ ఎందుకంటే అవన్నీ విగ్రహార్థన ప్రభావ వాళ్ళ మీరు ప్రత్యేకంగా జీవించమన్నారు ప్రభావ కొడి పత్రికలో ప్రభావ అప్పుడే మీరు ఉంటున్నారు మీరు నడిపిస్తున్నారు మీకు దేవుడై ఉంటున్నారు మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటున్నారు ప్రభావ కాబట్టి నాయన వారి నుంచి మేము ప్రత్యేకంగా ఈ లోకాన్ని వేరుపడి మేము జీవించాలా ఆయన ఈ లోకస్థులున్న వాళ్ళందరినీ ప్రభావా ఆ బంధకాల బయటికి మేము తీసుకొని రావాలా ప్రభావ అది ఏ రీతిగా వెళ్ళాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీ ఆత్మ నడిపింపు దయచేయని ప్రభావ పరిశుదాత్మ కార్యం జరిగించ ప్రార్థిష్టమైన మీరే మాకు సహకార్యే ప్రతి ప్రాంతంలో నడిపించి మీ వాక్యాన్ని స్థిరపచ్చి సూచక్రియలు మహాత్కార్యాలు జరిగించి మీ నామాన్ని మేము తెచ్చుకుని ప్రతి ఒక్క బిడ్డ మీ తట్టు గొప్ప దేవ మే వాకింగ్ చెప్పిన మనోస్భాంగు మీరు దీవించి ఆశ్రవదించండి ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు బ్రదర్ కు మీరు బయలుపరచండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ గొప్ప సేవ బ్రదర్ ద్వారా మీరు జరిగించండి సిస్టర్ ద్వారా జరిగించండి బలపరచండి ఇంకా విశ్వాసం నడిపించండి ప్రభావ ప్రతి శోధం నుంచి విజయం దచ్చేయండి ఓ ప్రభావ మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకో మీకు ముందుకు పోయే బిడ్డగా తయారు చేయండి ప్రభావాలో భయపడకుండా చింతించకుండా మీ వైపు చూస్తే ముందుకు పోయే బిడ్డగా తయారు చేయడం ఈ గ్రూప్ ప్రతి బ్రదర్ సిస్టర్ అందరు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకోండి వాళ్ళ సేవా పరిచయాలు మీరు ఆశ్రదించి ండి ఇంకా ఉన్నత స్థితిలో లేవనెత్తి ఓ ప్రభావ నేసు అనేకులు ప్రభావ మీకు సిద్ధపచ్చని లేవనైతే బలపచ్చమని ప్రాదిష్టమైన వాక్యం ద్వారా నీకు వందలేసాయ్యా మా విశ్వాసాన్ని ఇంకా మమ్మల్ని ఎంతగానో బలపరిచేందుక నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకున్నాం ఏదన్నా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ అంటే గొప్పదేవ మంచి ఆరోగ్యం అన్నకు దైత్యం ప్రభావ ఇంకా మీరు అన్నను ఇంకా బలపరచండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచాను నీకు వందాలేసాయా అన్న కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచడం ప్రభావా ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచేసి మీరు కాపాడని ఉన్నత స్థితిలో ఏవనైతే అభిషేకించి ప్రతి చోట మీకు సాక్షులు పెట్టుకోండి చేసేసరికి మంచి ఆరోగ్యం పర్లో ఒక జ్ఞానం చేత నింపి మీరు ఇంకా సేవలో బలంగా వాడుకొని అన్న కుటుంబం బంధువులు అందరినీ రవ్వ ఈ సత్యంలో నడిపించి మీకు వరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఆరుదన పాల్గొని అందరూ మీ ఆశ్రదించండి రాని వరకు ఆశ్రదించి ప్రతి మీ కొరకు మమ్మల్ని పెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామో నా తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థించండి ఒకవారుగా ఆమెన్ శుక్ర భాబు తండ్రి ఇస్రాయల్ తీవ్ర మీకేస్తాను ఇస్రాయ్య ఉదయకాల నుంచి తర్వాత వాళ్ళు కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలను అయినా ముఖ్యంగా ప్రభావ మరోసారి దాని వెళ్ళినందు కొన్ని విషయాలు మీరు మాకు చూపించినారు ఇంతకు ముందుకు అర్థం కానీ ఈరోజు మాకు అర్థం చేపించినారు వాటిని బట్టి మీకు ఎంతో వందనలు ప్రభా మన ఆశ్రయించండి వారి కుట్రని శాంతి స్థానం ఇచ్చండి వారి శరీరాన్ని స్వస్థపరచండి దాన్ని యవనంగా మార్చండి పక్షిరాజు ఎవరన్నాన్ని మీరు అనుగరిస్తున్నారు నేను అనుగ్రహించి వాళ్ళని ఆ యొక్క డయాబెటీస్ ని గద్దిస్తున్నాం శరీరంలోని బలింతలను గర్తిస్తున్నాం లాంగ్ డిసార్డర్స్ ని గద్దిస్తున్నాం ప్రతి థైరాయిడ్ ప్రాబ్లమ్ని గద్దిస్తున్నాం గెట్ అవుట్ ఆఫ్ దాడీస్ రైట్ నవ్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ సంపూర్ణంగా నడిపించండి బ్రదర్స్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి మీ సరియా నడిపించండి ప్రోగ్రామ్ అనేక ప్రాంతాలలో తన మీద మేము వెళ్తున్నాయా తన కాంపరే చేసి నడిపించినందుకు మీకు మధరాన్ని కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం థ్యాంక్ లార్డ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ లార్డ్ థ్యాంక్ లార్డ్ మదరాన్ని ఈ సయా మధరాన్ తండ్రి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం ఒట్లూట్లో మేము అడుగుపెట్టినాం తర్వాత అడుగు పెడుతున్నాం ప్రభు అవును ప్రభా ఆ రోజు చేసిన ప్రార్థన విఫలం కాదు అవునైనా మీద కనిపెట్ మీ ప్రభు కొరకు కనిపెట్టుకున్న వారు నూతనమైన బలం పొందుకుంటారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏహో ఒకరుకు కనిపెట్టుకున్నవాడు నూతనమైన బలం పొందుకున్న నుంచింది ప్రభా ఓపిక లేక కనిపెట్టుకోలేకపోతున్నారు ప్రభు పదిహేను సంవత్సరాలు పట్టింది తిరిగి అక్కడ అడుగుపెట్టడానికి అటువంటి తన మరి ఓరుకో సహనాలు మీరు మార్పు ఇచ్చినారు ఇది మేము పొందుకుంది కాదు మీరిచ్చిందే మా గొప్పతనం ఏం లేదు ప్రవ్వా ప్రతిదీ మీరిచ్చిందే నైనా మీకే సమస్త ధనత మహిమా ప్రభావం అర్పించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభ మేముంటున్న కాలం బహు భయంకరమైన కాలం వాడు సేవకులను మీ యొక్క భక్తులని వాడు నలం కొడుతున్నాడు అది భక్తులు గ్రహించలేకపోతున్నారు తండ్రి నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ బాధ అని అర్పుకుంటున్నారు కానీ ప్రభా మేము ఉంటుందే వాడి ఆ దినంలో అవును వాడి ఆ లోకంలో వాడి అధికారంలో ఉన్నాం కాబట్టి తెలి వాడు మమ్మల్ని ప్రయ సింహింసెట్ ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మీరు మాకు రెక్కలు ఇచ్చిన తప్పించుకొని ఎగిరిపోవడానికి మీకు వదనాలు ప్రభ మీ గుడి వేసుకున్నారు నేను వాటికి దొరకనీయకుండా మీకు వదనాలు కాబట్టి ప్రభ మేము మీ నిర్లక్ష్యం ఉండకుండా పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే నీతిమంతుడే రక్షణ పట్ట దుర్లభం అయితే ఈ లోకస్తుల పరిస్థితి ఏది భక్తిహీనుల పరిస్థితి ఏది పాపుల పరిస్థితి ఏదన్నారు నేను పరిశుద్ధమైన గుంపులమ్మను ఏర్పరచుకోండి మేము స్థితిలో పరిశుద్ధంగా ఉండాలా ఈ లోకంలో మనుషులతో సంభాషిస్తున్నప్పుడు పరిశుద్ధం ఉండాల మా ప్రవర్తనలో పరిశుద్ధం ఉండాల మా చెవిలో ప్రభా నోటిలో పరిశుద్ధత ఉండాల ప్రభ ప్రతి నడవడిలో పరిశుద్ధత కలిగి మేము జీవించాలా ప్రభా మిమ్మల్ని మహిమ పరుస్తున్నప్పుడు మిమ్మల్ని ఘనపరుస్తున్నప్పుడు పరిశుద్ధతను ఉండాలి ప్రభ ఏష భక్తుడు పరిశుద్ధం అనుకున్నాడు కానీ నేను అపవిత్రమైన పెదలు కలవాడు మిమ్మల్ని చూడంగానే అవును ప్రభా మీ దర్శనం చూడంగానే నేను అపవిత్రంగా అంటున్నాడు ప్రభావ కానీ అప్రవ పవిత్రుడే అనుకున్నాడు మేము కూడా ఆ రీతిగానే ఉన్నాం ప్రభు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని కన్కరించమని ప్రార్థిస్తాం మన అపవిత్రత తొలగించండి ప్రతి ఒక్కరిని ఆత్మలో ఎరుగులాగానే సహాయపడండి ప్రభుత్వ మీకే సమస్త ఘనత మన ప్రభు అనిపించుకుంటున్నాం ప్రభావ మా వర్షం కండి ప్రభు మేము స్వీకరిస్తాం మా హృదయాలు వచ్చి ఉండి ఈ లోకంలో ఏం వద్దు మీరు అవసరం తండి మా హృదయాలు వచ్చి జీవించే జీని ప్రార్థిస్తాం జీవన దేవుడు మా పక్షం ఉండగా మాకు ఇరవై ఒకవేళ మా ప్రభు మమ్మల్ని మమ్మల్ని ఎన్ని గుండంలోకి వెళ్ళి మేము మటుకు ఈ లోకాన్ని ప్రేమించాం ఈ లోకానికి సాగిలపడం ఈ లోకస్తులకు సాగిలపడం దేని విషయంలో భయపడం ధైర్యంగా ముందుకుపోతాం ప్రభు అటువంటి చంద్రకు మిశక అభ్యోగంలో విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి నడిపించేయండి ఎందుకంటే గొప్ప జనం కాశ్రమ రాబోతుంది నైనా వారందరూ అగ్నిలో పోతున్నారు ప్రభావ కానీ జీవం వల దేవుడు మీరు కాపాడుతున్నారు మీరు భద్రపరుచుకున్నారు తే అగ్నిగుండలు పడనియకుండా జంగున గుడి వేసుకున్నారు అదే తిరిగి నెరవేరుతుందని మీరు జ్ఞానకూరు ఇస్తున్నారు మా కాపాడి భవనందన్ మేము దీని పట్టి అతిశయించకుండా ప్రతి ఒక్కరి వీటిని మేము చూపించాలా సమయం అసలు ప్రతి సమయం అందు ప్రకటించాలా అటువంటి బిడల్గా మమ్మల్ని తయారు చేసి మీరు ప్రభావ ఈ వైరస్ విజృంభిస్తుంది అని మాకు చూపించినారు నాలుగైదు సంవత్సరాలు ఉంటుందన్నారు బ్రహ్మ కాబట్టి మేము దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా బ్రహ్మ మీ తట్టు మనుషులు ఎట్లా నడిపించాలని ఆలోచించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని వయస్సు రాన ప్రతిష్ట చేస్తున్నా విస్తుతం ప్రభా పరిశుద్ధరా గొప్పదైవం మీకు వందనాలి ప్రభా వేసే కృష్ణటి వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యం మా హృదయాలలో నీళ్లు కట్టి పాలింపు మీరు దయచేయండి ప్రభా మీ కృప చేత మీకు చేత ప్రభావ మేము ముందుకు నడవాలా మీరు అతి త్వరలో ఉంది ప్రభా అనే మేము సిద్ధపరచాలి సిద్ధపడి ఉండాలా ప్రభా ఏ వైరస్ కి భయపడడానికి వీలేదు జడియడానికి వీలేదు ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామం నీ కనపరుస్తూ మీ నామం మహిమ పరుస్తుదేవా ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా హృపమయ్య అసత్య స్వరూపి ఆత్మస్వరూప గొప్పదేవ మీకే స్థుతులు స్తోత్రాలు ప్రోభ భయపడకుండా జడియకుండా ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీ కృపలో మేము ఎవ్రీ టైం కాపాడబడుతూనే ఉండాలా అల్ఫయో మేఘయో మీరే ప్రభా అది అంతము మీరే ప్రభా మా నిరీక్షణ మీరే ప్రభా మా రక్షణ మీరే ప్రభా మీ కొరకై నిరీక్షణ కలిగి ఈ జీవితం వెనుక పడి ఉండడానికి వీళ్ళేదో కలిగి ముందుకే వెళ్ళాల ప్రభా మీ అగ్నిని పండించండి హృదయంలో మీ ఆత్మను బండించండి మీ కొరకై ప్రభా నడవాల ప్రభా ఏ వైరస్ బారిన పడకుండా రాజా నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని దయచేయండి ఇతరులకి ప్రభావి ప్రకటించి మేము కూడా వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించి ప్రమాత్మ నడిపించే సహాయం మాకు దయచేయండి ప్రభా మీ నామంకి యుగ యుగములకు మహిమ కలిగిన కాకమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ యేసు లెక్కలేని బంధురాలు ప్రభా కృతజ్ఞతాస్తు వైశుద్ధులమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ప్రభావ వేలాది దూతలతో కూడిన మహోన్నతులమైన గొప్ప దేవానికి వందనాలు ప్రభా స్ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకి ప్రభావ మీకే చలనగాక తండ్రి ఏసే రీతిగా ప్రభావ వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా దేవా అనేకుల కోసమే ప్రార్థించాలా ప్రభా నశించిపోయే జనాల కోసమే ప్రార్థించాలైనా ప్రార్థన మేము చేయాలి తండ్రి దేవాయ సు ప్రభావ మీరు మమ్మల్ని ఎంతో భద్రపరచుకున్న ప్రభావి యొక్క రెక్కలకి భద్రపరుచుకున్న ప్రభా నీకు వందనాలు దేవా ఏ చుప్రభ నీకే కృతజ్ఞత స్తో పరిశుధ్ర సర్వశక్తి మంత్ర దేవాభ నీ యొక్క ప్రేమ నుంచి ప్రభావ ఎవరు వేడవా ఎందుకంటే ప్రభావి యొక్క రక్త ముచిత ప్రభావంకున్నారు ప్రభావిని యొక్క రక్త ముచిత ప్రభావం నీలింగ్ లో పెట్టుకున్న ప్రభావ వందనాలు బ్రహ్మ లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞత స్తో హలడి రజ దేవా ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రభా నీ కొరొక ప్రభావం బ్రతకాల ప్రభా అనేకులకు సువార్త ప్రకటించభ సత్యం మేము ప్రకటించాల ప్రభా వీటన్ని భూమి లేని ప్రభా మేము దున్నాలనైనా ఏచు ప్రభా యొక్క సత్యమైన విత్తనాలు ప్రభావ కొంచెం సంబంధాలు వేయాలనైనా ఏచు ప్రభా మమ్మలను అభిషేకించని ప్రభావ సేవలు వాడుకునే ప్రభా ప్రతి ఒక్క వీడని దీవించండి ప్రభా నింపని ప్రభా దేవ ఈ ప్రభావ ప్రభా చిన్న పిల్లల పైన పడకుండా ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకునే ప్రభా దేవా ఈ సుప్రమ ఈ లోకాల ప్రభా ఎంతో ఘోరం జరుగుతుంది ప్రభా నీ నామానికి ప్రభా ఏదైనా మనమకరంగానే ఉండాలి కానీ ప్రభావ నిన్ను దూషించిన ప్రతి ఒక్క ప్రజలు ప్రభా వారిని మీద క్షమించని ప్రభా వారి కనికరించని ప్రభ ఆ రెండు గుంపుల నుంచి ప్రభా వారిని బయటికి లాక్కారండి నేను ఈ చుప్రభ ప్రతి గోపజన ప్రభ నీ యొక్క సత్యం తేల్చుకోవాలని ప్రభ ప్రతి గోపజన ఆత్మీయమైన నేతలు మీరు విప్పండి ప్రభా దర్శించి మీరు మాట్లాడండి ప్రభ ఏసియాకే స్తౌతం నీకే వందనాలి తండ్రి పరిశుద్ధి సర్వశక్తి మంత్రాన్ని వందనాలి ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా దేవాయ ప్రభా కనీస దేశం విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా ఆ దేశంలో ప్రమా ఎంత మంది అయితే ప్రభా మూర్ఖతంగా జీవిస్తున్నారో ప్రభావ వాళ్ళ వృద్ధులు కఠినమైన వృద్ధి అని ప్రభా ఏనామ అది ప్రభా ప్రేమగా మార్చివేను ప్రమా ఏ సుబ్రహ్మ లాంటి వారితో మీరు దర్శించి మాట్లాడే ప్రమా ఆ యొక్క బిడ్డలని మీరు కాపాడని ప్రభామ రక్షించని ప్రభామ ఏ సుప్రహ్మ నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎంతో మందున్నారు ప్రభ వారిని అందరినీ కూడా రెక్కల కింద భద్రపరచుకున్న ప్రభు ఏసియా నీకే స్థౌతం నీకే వందనాలు అయినా పరిశుద్ధ సర్వాధికారి సర్వశక్తి మందుల నీకు వందనాలి ప్రభామ ప్రతి ఒక్క దాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞత స్తో హజా దేవా మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మజ్యత అభిషేకించి ప్రభావీ సేవలు వాడుకోమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభా నాదివానికి శ్రోతం చేశాం ఇద్దినంత సాయం చేసిన నడిపి ఆదివానికి సోతం చేసాం అభ్రాహ్మ దివాదివా అంచ్యం లేదు కదా వాక్యం ఎదగాలంటే ప్రభా అలా నేను వాక్యం అంటే నేను ఎమ్డేసారా విశ్వాసం ఎదగల మేసవా ఇంత వల్ల విశ్వాసం కదుగుతుంది నాదివా నీ యొక్క ప్రేమ ప్రకటించా ప్రేమలో సంపన్నభ కలవర చూసిన ప్రేమ ప్రకటించాలా దేన్ని చింతదు దేన్ని భయపడదు అటి సి విశ్వాసంలో నడిపించండి నాదివా నీ శ్రోతం చేస్తున్నా యేసోప్రభ ప్రభా ఇంకా బలపరిచి శిలపరచని గొప్ప జనం కనికరించని ప్రదేశంలో అలాత్మ తెరవండి నాదివా మనతని ఆ రోజు ప్రభావం అందరూ సహాయ పడింది సుప్ర ఈ కాలంలో మీరు తిరిగి జరుగుతుంది కనుక వాళ్ళు ఎట్లా ప్రభావాలు అడిగా శిల్వ దగ్గర మీరే మాకు వేసిన జ్ఞానం తెచ్చని ఆత్మల భారం కలిగిన ప్రార్థన చేయని నా దీవానికి సైతం ఆత్మ తెరవని వాళ్ళు క్షమించని వాళ్ళ ప్రేమ పోయింది పరిశుభాతం పోయింది జ్ఞానం తెచ్చని తీవ్రంగా వాళ్ళకి సేవ చేసి సాధించండి నా దేవా వైరస్ బిర్ర ముట్టని స్వస్థపరిచి కనికరించారు వాళ్ళవి బిడ్డ నీది వేసుకు ప్రభావ ఎంతమంది స్వచ్ఛపరిచినాం అందుకు నీకు సోతాలు ప్రభావ వాళ్ళవి ఆకరించను రక్షణ నడిపించండి కేట్టని తాకని అందరు స్వస్థపరచండి ఆరోగ్యం దా బలం తెచ్చండి చిన్నపిల్లలతో పెద్దపిల్ల కుటుంబ కుటుంబం సేవ చేయాలా ఈ అంత కాలంలో ప్రభా అందరు సేవకులు కావాలే ప్రభా నిం అన్న ముట్టని తాకని ఇంకా సత్యాన్ని అన్న ధర మాకు పరిశుద్ధాత్మ బలం తనిపి ఆరోగ్యం తెచ్చి స్వస్థపరచని అక్క ముట్టం తాకండి బలం ది శక్తి దాన్ని అక్క బి ఇంకా ప్రభా గూడ అసలు అక్క తెలిచేయండి అక్క పరిశుద్ధాత్వం నింపి అగ్ని కంచి ఆరోగ్యం దాని పిల్లలు బలమైన సేవకులు కావాలా వాళ్ళ ఫ్యూచర్ బ్లచేయండి వాళ్ళ పోయి మార్గంలో సరళన చేయండి సైతాంతేయాలు కాల్చేయండి వాళ్ళ బంధువులు ప్రభా హ అన్నదమ్ములు అందరూ సరస్వతం రావాలా పిల్లలు సరస్వతం రావాలా ఈ లాస్ట్ దినాల్లో ఉన్న ప్రభా వాళ్ళి అక్కడ నుంచి ప్రేమ కొన్ని పరిశుద్ధాతం గురించి వాళ్ళు అక్కడ సేవలు చేసి సాధించండి అలలియా చక్రమ బుడిట ముట్టం తాకండి పలు జ్ఞానం తెలియచని నీ యొక్క తలంపు నీ చిత్తాన్ని ఆ ప్రాంతంలో నెరవేర్చుకోండి ఆ ప్రాంతంలో చీకటి పారదోయండి వాక్యం ప్రకటించి అందరూ ఇసుకున్న బాబు తన భార్య జ్ఞాపకం కుటుంబం జ్ఞాపకం చేసుకొని సంతానం కలిగించి మరి బలం తనిపి నా దేవ ఇంతవరకు ఇంత ముందు ప్రభ హలయా నాదేవ విశ్వాసంలో బలపరిచి అలలియా మీరే మాకు సహాయ కూడా నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకొని ఆత్మల బలం దయచి మనిస్తున్న ప్రసంగ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడైండి దాకా ఆ మేన్ హలగయ్య అందరికీ